దేని మాత్రం చేయకోవాల ఆశ్రో సకల శుభాలను చందవని ప్పుడే ఈ వాస్తవాన్ని గుర్తిస్తే రాగద్వేషాలు ఇల్లి మానసిక వైకల్యాలు ఉండవండి ఇంకంతటా తానే నిండిని విడీకృతమై ఆ పరిపూర్ణమైన చైతన్యంగా ప్రకాశిస్తుంటాడు అందుకని మహావాక్యాలన్నింటినీ కలుపుతూ ఒక్క వాక్యం చెప్తుంది ఉపనిషత్ ఏంటనంటే సత్యం జ్ఞానం అనంతం ఆ పరమాత్మ అంటున్నాం కదా బ్రహ్మ అంటున్నాం కదా ఎవరతను సత్యం జ్ఞానం అనంతం దాన్ని ఇప్పుడు మనకు అనుభవం చేయిస్తున్నాడు సత్వభాసికా చివేతరా ఇక్కడ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఏమంటే ఇప్పుడు దేహము ఇంద్రియాలు ప్రాణము మనస్సు బుద్ధి జడ అన్ని తొలగించిన తర్వాత తాను తానే ప్రకాశిస్తున్నాడు కదా మరి తాను ఏ స్వరూపమే ప్రకాశిస్తున్నాడంటే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఆ స్వరూపమే ప్రకాశిస్తున్నాడు మరి దేహేంద్రియ మనోబుద్ధులను ఏమైపోతున్నాయండి ఇవి లేవు ఉన్నాయి అనుకుంటున్నాం మనం ఇది నిజమే అయితే నిద్రలో కూడా ఈ దేహంతో వెళ్ళి మీరు అనుభవించాలి నిద్ర దాకా అక్కర్లేదు పడుకుని మంచం ఎక్కిన తర్వాత కల కనడం మొదలు ఈ శరీరం రాదు కలలోకి మీరెక్కడో ఉంటారు ఏదో కళ ఏ ఆ కళలో ఉండే శరీరం వేరు మేలుకున్నప్పుడు ఈ శరీరం ఉంటుంది చూడండి త్రీ స్టేజెస్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ మనకు ప్రతిరోజు ఉన్నాయి మెలకువ స్థితి ఇప్పుడు ఇప్పుడు ఈ శరీరంతో వచ్చి కూర్చున్నారు ఇక్కడ మీరు ప్రయత్నం చేయండి అంటే మెలకువలో ఈ శరీరం ఈ ఆలోచన ఈ వ్యవహారం కళలోకి వెళ్ళగానే ఈ శరీరం ఉండట్లేదు ఈ ఆలోచన రివర్స్ అయిపోతుంది ఈ అనుభవం ఉండట్లేదు అంటే మేలుకున్నప్పుడు ఆ పన్నెండు గంటలో పద్నాలుగు గంటలో దీన్ని వాడుకుంటున్నాను కళలోకి వెళ్ళిపోగానే దీన్ని అవతల పాడేసి నేను కొత్తది వేరే ఏదో ఇంకోటి ఉంది రెడీగా దాంట్లో వెళ్ళిపోతున్నాను ఇంకా కళ కూడా పడిపోయి గాఢ నిద్ర కాబట్టి ఇక్కడ మనం కూడా ఆలోచిస్తే ఇవన్నీ లేవు అంటున్నావు లేవు ఒక్క మాటతో అనే కాదు దాటిపోకూడదు లేనిదాన్ని గుర్తించగలిగితే ఇంకా లేకుండా అయిపోతుంది ఎప్పటికీ లేదు అని నోటుతో అనేసిపోయామనుకోండి మళ్ళీ అది ఉంటూనే ఉంటుంది అర్థమైందా లేదనేసి నోటితో వెళ్ళిపోయామనుకోండి అది ఉంటూనే ఉంటుంది లేదు అనేది కనుక మనం వాస్తవాన్ని గుర్తించేస్తే ఇంకది మనకు హర్థి కాదది కదా లేనితనాన్ని కనుక గుర్తించే గుర్తించగలిగితే ఆ గుర్తింపు చెయ్యడమే గురువు యొక్క పని దేహం లేదు మనసు లేదు నాన్ దేహం దాన్ని పట్టుకుని ఊపుతున్నాం తీసి అవతల వారు ఇది ఏంటిది ఎలా తీసేస్తాం దేహం లేదని అంటే ఇప్పుడు అడుగుతాడేమండి దేహం లేకపోతే ఇంధించి ఎలా వచ్చానండి నేను మీరు ఎక్కడ కూర్చున్నారండి మీ ఇది ఏంటండి ఇది అంటాడది ఈ శాస్త్రం చెప్పే మాట నా అనుభవము విరుద్ధంగా ఉంటుంది ఇప్పుడు ఎందుకని విచారణ చేయలేదు కాబట్టి సరిగ్గా ఎంక్వైరీ చేయలేదు కాబట్టి ఇంకా అది నేను దాన్ని అనలైజ్ చేయలేదు కాబట్టి విచారణ చేస్తే వివేకంతో దాన్ని విచక్షణతో చేసి చూస్తే శాస్త్రవాక్యము నా అనుభవము ఒక్కటైన రోజున నా స్థితి నాకు కలుగుతుంది శాస్త్రవాక్యము వాక్యంగా ఉండిపోయింది నా అనుభవము అనుభవంగా ఉండిపోయింది మధ్య గ్యాప్ ఉందనుకోండి నేను అలానే ఉంటాను నాలో ఏ ఉండదు అర్థమైందా కాబట్టి శాస్త్రవాక్యము నా అనుభవము ఈ రెండిటికి మధ్య వ్యవధి ఉండకూడదు రెండు ఏకమే ఉండాలి ఏకమవ్వాలి అది ఏకమవ్వాలి అని అంటే ఈ శాస్త్రవాక్యాన్ని నా అనుభవాన్ని రెండింటినీ మధ్యలో ఉన్నటువంటి కాలి తొలగించేవాడే గురువు అక్కడే గురువు కావాలి ఇంకెక్కడ గురువు అక్కడ లేదు ఆ గ్యాపని తొలగించి రెండింటినీ ఒకటి చేయగలిగిన వాడే గురువు అంతేగాని బయట ఇంకేదో దానికి గురువు కాదని అక్కడ కావాలి గురువు కాబట్టి నా లోపల నన్ను నన్నుగా తెలుసుకునే ఏ శాస్త్రమైతే ప్రమాణం నాకు అందిస్తుందో ఏ శాస్త్ర వాక్యమైతే నాకు ప్రమానంగా కనబడుతుందో ఆ శాస్త్ర వాక్యాన్ని నా అనుభవాన్ని ఒకటి చేయగలగడమే గురువు యొక్క పని శాస్త్రం దేహం లేదంటుంది నా అనుభవం అలా కాదు దేహంతో ఉన్నానని ఇప్పుడు గురువు పని ఎక్కడ ఓహో నీకు దేహం ఉందా ఏంటేహం ఈ దేహం ఎక్కడుంది మేలుకున్నప్పుడు ఈ దేహం ఉంది మేలుకున్నప్పుడు ఈ ఆలోచన మేలుకున్నప్పుడు ఈ అనుభవం వేరు మళ్ళీ కళలో ఇదేహం దేహం లేదు నువ్వున్నావు దేహం లేదు మళ్ళీ కళ కూడా పడిపోయిన తర్వాత గాఢ నిద్ర అసలు ఏ దేహము లేదు నువ్వు నువ్వై ప్రకాశిస్తున్నావు అక్కడ మనస్సు లేదు బుద్ధి లేదు ప్రాణమున్నా నీ సంబంధం లేదు దేహమున్నా సంబంధం లేదు నువ్వు నువ్వై ప్రకాశిస్తున్నావు ఆనందంగా హాయిగా ప్రశాంతంగా ఉన్నావు అసలు నీలో అలజడి ఉత్కంటత జన్మ మరణము బాధ భీతి భయము అల్పత్వము అభద్రత ఏవి లేవే అసలు ద్వైతం లేదే రెండోది లేదే తాను తానే ఏకమే ప్రకాశిస్తుందే ఏకం సత్ మరి అక్కడేంటి అది నీ నితత్వం ఏం జరుగుతుంది నేను అనే తలం ఒకటి కల్పన జరుగుతుంది వాడు లేచి మనసుతో ముడి పెట్టుకుని బుద్ధితో పెట్టుకున్నప్పుడు స్వప్న ప్రపంచం వాడింకా వ్యాపించి శరీరం దాకా వ్యాపిస్తే మేలుకుంటే మెలకువ స్థితి వేకింగ్ స్టేజ్ కాబట్టి మనకు మూడు అనుభవాలు ఈ లోకంలో ప్రతి వ్యక్తికి ఒకటి వేకింగ్ స్టేజ్ ఎక్స్పీరియన్స్ రెండు డ్రీమ్ స్టేట్ ఎక్స్పీరియన్స్ మూడు డీప్ స్లీప్ ఎక్స్పీరియన్స్ ఒకటి మెలకువ అనుభవం జాగ్రత్త అనుభవం రెండు స్వప్న అనుభవం మూడు సుశుక్తి అనుభవం ఈ మూడు అనుభవాలను పెట్టుకు చూస్తే ఈ మూడు కూడా మారిపోతూ ఉన్నాయి నాలో ఇప్పుడు మెలకున్నప్పుడు ఇప్పుడు కలలేదు లేదు లేదు కళలోకి వెళ్ళినప్పుడు జాగ్రత్త లేదు సుశుప్తి లేదు సుశుప్తిలోకి వెళ్ళగానే జాగ్రత్త లేదు స్వప్నం లేదు మూడు మారిపోతూ ఉన్నాయి నిరంతరం పురత్రయే క్రీడతి ఎస్తు జీవ ఈ మూడు మారిపోతున్నాయి అప్పుడు గురువు నాకు ఈ మూడు అనుభవాల్ని నాకు చూపించి ఆ మూడు అనుభవాల్ని నాకు తప్పించి వి కేవలం ఉపాధుల వల్ల కలిగిన అనుభవాలు మాత్రమే నువ్వు నిరుపాధికమైన స్వరూపం నువ్వు నీకే ఉపాధులేం లేవు ఉపాధులేం లేవు గ్లాస్ నీళ్లు పట్రా అన్నాడనుకోండి అర్థమేంటి గ్లాసు నీళ్లు పట్రా అన్నాడనుకోండి ఆ గ్లాస్ నీళ్ళు అనేది పర్మినెంట్ అది గ్లాస్ అనేది నీళ్ళకి పర్మినెంటా గ్లాస్ అనేది నీళ్ళకి పర్మినెంటా చెప్పండి కాదు వీడు తాగడానికి ఒక మోతాదు ఒక గ్లాస్ చాలు ఒక గ్లాసు నీళ్ళు పట్టరా అన్నాడు నీళ్ళకి పరిమితత్వం లేదు దాన్ని మనం దేంతో పరిమితమైనా చేయొచ్చు దేంతో అయినా చేయొచ్చు గ్లాసుతో పరిమితం చేయొచ్చు పెద్ద చెంబుతో పరిమితం చేయొచ్చు పెద్ద గిన్నెతో పరిమితం చేయొచ్చు పెద్ద తొట్టితో పరిమితం చేయొచ్చు అర్థమైందండి ట్యాంకుతో పరిమితం చేయొచ్చు లేకపోతే ఊరంతటికీ కడతారు పెద్ద చెరువుతో పరిమితం చేయొచ్చు మీరు నేలని దేంతో అయినా పరిమితం చేయొచ్చు లేదా ఒక్క చొక్క నీళ్లు చాలంటారు చిన్నది ఇంత దాంట్లో నీళ్లు తాగుతారు అంటే ఈ మందులవి కలుపుతారు కదా ఆయుర్వేదంది ఎక్కువ తాకూడదు కొద్దిగా నీళ్లు మూతాదు చిన్న దాంట్లో ఇస్తారు మనకు దీంతో ఈ మూతతో నీళ్లు నీళ్ళకంటూ ఒక పరిమితి లేదు అది అపరిమితం అనంతం దాన్ని మనం వస్తువులతోటి పరిమితి చేస్తున్నాం నిజంగా పరిమితం చేసిన ఆ నీళ్లకి పరిమితత్వం ఉందా లేదు నీళ్ళు ఎప్పుడు నేను గ్లాసు నీళ్ళు అనుకో తాగేవాడు అనుకుంటాడు అలాగనే మీకు ఏమనిపిస్తుందంటే పరిపూర్ణానందంటే ఉపాధి అనిపిస్తుంది మీకు అనిపించచ్చు కానీ నాకు లేదు నాహమే కసత్ తడమి అసత్ మనం అనుకుంటాం రమణ మహర్షి అంటే ఆయన అనుకుంటాం కానీ ఆయన అది రమణ మహర్షి అనుకోడు అది పొరపాటు అదే పొరపాటు మనం అందరం అనుకుని అది పట్టుకు వేలాడుతుంటాం రామకృష్ణ పరమంశ అంటే ఆయన అనుకుని మనం పట్టుకుంటాం ఆయన ఎప్పుడు దాని రామకృష్ణ పరమంస అనుకోడు ఇది అర్థమవుతుంది ఇప్పుడు మీరు మనమేం చేస్తున్నా మనల్ని పరిమితం చేసుకుని గురువుని కూడా పరిమితం చేస్తున్నాం ఇది మన పెద్ద అవివేకం అందుకనే లలితలో కల్పన రహిత కాష్ట కాంత అకాంతార్థ విగ్రహ మనమేమో పరిమితమయ్యామా గురువుని కూడా పరిమితం చేస్తున్నాం పోనీ గురువుని పరిమితం చేస్తే చేశాం దేవుణ్ణి కూడా పరిమితం అంటే పరిమితమైన వాడే అన్నిటినీ పరిమితం చేసుకుంటూ పోతాడు పరిమితత్వాన్ని తొలగించుకున్నవాడే దేనికి పరిధుల్ని పరిమితుల్ని చూడలేడు అన్ని తానై ప్రకాశిస్తుంటాడు సర్వము తానైన వాడవ్వడు ఆత్మభౌ ఈశ్వరుని నే శరణువే అర్థమవుతుందా ఆ పరిధి ఆ పరిమితత్వం ఆ ఉపాధిత్వం ఆ గీత మనం తీసుకుంటున్నాం అందుకని ఇక్కడ ఆ పరిధుల్ని తొలగించి సత్యాన్ని మనకు చూపించబోతారు अंक इित्तरा सत्तयांट स्टेट इत्यम ज्ञान अन ब्रह्मा कद अ सत्यमने शब्दा विचार श्लोक सत्वभा असल सत्यमेंटे सत्यमेंटे सत्यम अंति సత్యం అంటే ఏంటంటే సింపుల్గా చెప్తారు శంకర్లు అబాధితం సత్యం దట్ విచ్ ఈజ్ అన్పెరిషబుల్ దట్ ఈజ్ సత్యం దట్ విచ్ ఈస్ పొరిషబుల్ ఈస్ నాట్ సత్యం అంటే ఏ వికారాలు చెందనిది ఏ మార్పుకి గుడికానిది ఎల్లప్పుడూ ఎల్లవేళలా ఒకేలా ఉండేది అదే సత్యం మారిపోతే సత్యం కాదు ఈ శరీరం మారిపోతూ ఉంది రోజు రోజుకి దృశ్యం తన్నశ్యం యదృశ్యం తన్నశ్యం నిన్న చూసినట్టు ఈ రోజు లేదు ఈ రోజు చూసినట్టు రేపు ఉండదు పదేళ్ల క్రితం ఇలా లేదు పదేళ్ల తర్వాత ఇలా ఉండదు మారిపోతూ ఉంటుంది కాబట్టి ఇవి సత్యం కాదు ప్రాణము సత్యం కాదు చూడండి సత్యం అంటే ఒకటే స్టేట్మెంట్ అబాధితం సత్యం దాన్ని ఇంకొద్దిగా బెటర్ చేసి త్రికాలేపి తిష్టతి ఇది సత్ ఎల్ల వేళలా ఉండేది సత్యం చాలా మంది అంటారు ఇక్కడ నాకు ఈ కాలం గురించి వచ్చేటప్పుడే నేను చాలా దీని మీద పరిచయ పరిశీలన చేశాను బాగా ఆలోచించాను చాలా మంది అంటారు టైమ్ ఈజ్ ఆఫ్ త్రీ ఫోల్డ్స్ ఒకటి పాస్ట్ రెండు ప్రజెంట్ మూడు ఫ్యూచర్ అన్నారు భూతకాలము వర్తమాన కాలము భవిష్యత్ కాలం ఇది ఫన్నీ కాన్సెప్ట్ ఇది అవగాహన లేకుండా అసలు కాలం ఇన్ని రకాలుగా లేదండి ఒకటే ఇప్పుడు సపోజ్ ఈరోజు నాలుగో తేదీ కదా ఈరోజు మనం ఉన్నాం నాలుగో తేదీలో మూడో తేదీ ఏమైంది నిన్నటిది నిన్నటిది ఏమైంది భూతకాలం ఇప్పుడు ఏమైనా భూతకాలం ఏమైనా ఇప్పుడు మన దగ్గర కాలం లేదు భూతం అయిపోయింది అది ఇప్పుడు అది ఉంది ఎలా ఉందని అంటే కాల రూపంలో లేదు ఆలోచన రూపంలో ఉందంటే కాలం లేదు ఆలోచన ఏమిటి ఆలోచనలంటే కాలం గురించి ఆలోచన కాదు నిన్న జరిగిందంతా గుర్తుపెట్టుకుంటాం నిన్నండి ఇలాగండి నిన్నండి ఇలాగండి అంటే మనకు జరిగిన సంఘటనను గుర్తు చేసుకొని నిన్న అని అటాచ్ చేస్తున్నాం వాస్తవానికి కాలానికి రూపం లేదు సంఘటనలకి అనుభవం ఉంది కాలానికి అనుభవం లేదు నిన్న అనేది లేదు నిన్న నిన్న నిన్న అయిపోయింది నిన్న అనేది ఈ రోజు కంటిన్యూ అవ్వదు కంటిన్యూ అయితే మన ఆలోచనలు కంటిన్యూ అవుతాయే కానీ టైం కంటిన్యూ అవ్వదు అంతేనా నిన్న జరిగిన సంఘటనలు నిన్న జరిగిన అనుభవాలు నిన్న జరిగిన మాటలు ఇవి కంటిన్యూ అవుతాయేమో కానీ నిన్న అనే టైంకి ఉనికి లేదు అది అయిపోయింది నిన్ననే బస్ నిన్ననే అయిపోయింది సపోజ్ రేపు భవిష్యత్ కాలం రేపు అనేదానికి ఉనికి ఎక్కడుంది రేపు అనేది కూడా నా ఆలోచన ఏమండి రేపండి ప్రవచనాలు అయిపోతాయి కదండి రేపండి నేను ఉదయాన్నే ఇదే టైంకి లేచండి కూర్చొని చక్కగా విచారణ రేపు అనేది రేపే ఉంటుంది కానీ ఈరోజు ఉండదు అది ఈరోజు ఒకవేళ రేపు కనుక ఉంటే అది రేపు కాదు మళ్ళీ ఈరోజు అయిపోతుంది కాబట్టి రేపు అనేది కాలం కాదు నిన్న అనేది కాలం కాదు ఇవి రెండు అనుభవాలే ఆలోచించండి గతము అనుభవమే భవిష్యత్తు ఒక ఆలోచన గతము ఒక ఆలోచన వర్తమానం ఏంటి ఇప్పుడు మనం ఉన్నాం ఇప్పుడు టైం ఉంది ఈ టైం కూడా మళ్ళీ ఇంకా ఫ్రాక్షన్ చేయండి ఇప్పుడు ఎంతైంది ఏడు ముప్పై ఐదు అయింది ఇప్పుడు ఏడు ఏమైపోయింది గతం ఏడు ఏమవుతుంది భవిష్యత్ అది కూడా ఆలోచనలే పక్కన పెట్టండి ఏడు ముప్పై ఐదే తీసుకోండి ఏడు ముప్పై ఐదులో ముప్పై రెండో సెకండ్ అనుకోండి ముప్పై సెకండ్ ఏంటి ఘటం ముప్పై సెకండ్ ఏంటి భవిష్యత్ ముప్పై రెండో సెకనే వర్తమానం ఆ ముప్పై రెండో సెకండ్కు కూడా ఏమన్నా రూపం ఉండ రూపం లేదు ఒక అనుభవమే కాలం కాలము అనేది అనుభవం మాత్రమే దానికి రూపం లేదు కాబట్టి కాలానికి రూపం లేదు కనుక కాలానికే రూపం లేకపోతే దేహానికేం రూపం అందుకనే రూపం లేని కాలము రూపం లేని దీన్ని పట్టుకుపోతూ ఉంటుందంటే కానీ స్వరూపాన్ని మటుకు కాలం ముట్టుకోదు రూపాన్నే కాలం తీసేస్తూ పోతుంటుంది స్వరూపాన్ని కాలం ముట్టుకోదు ఎందుకని కాలో జగద్భక్షక కాలం జగత్తుని మింగొచ్చేమో కానీ నన్ను మింగలేదు అందుకనే జన్మ అనేది ఒక కాలము మన కంటికి కనపడింది మరణం అనేది ఒక కాలం ఇంకా కనబడకుండా పోయేదాన్ని మరణం అంటాం అంతేనా మరణం అంటే ఏంటి ఇంకా కనపడవాడు దాన్ని మరణం అంటాం పుట్టుక అంటే ఏంటి బర్త్ అంటే ఏంటి ఇప్పుడు కనిపించాడు నిన్నటిదాకా కనపడలేదు నిన్నటిదాకా కనపడలేదు ఇప్పుడు కనిపించాడు దాన్ని బర్త్ అంటున్నాం డెత్ అంటే ఏంటి ఇప్పుడు కనిపించాడు ఇంకా రేపటి నుంచి కనపడడు దట్ ఈస్ డెత్ కనబడకుండా ఉన్నది కనపడింది కాబట్టి ఏమవుతుంది ఇంకో రోజు కనబడకుండా కారణం ఏంటి కనబడకుండా ఉండడమే నిజం ఇక్కడ కనబడడం అనేది ఒక ఒక చిన్న బుడగలాగలా వచ్చింది పగిలిపోతుంది ఇప్పుడు అర్థం చేసుకోండి మరణం ఎవరికి భయం ఉండదు ఇంకా అసలు మనిషికి భయమల్లా చావు ఆ చావు భయమే పోతే మనిషికి ఇంకేంటండి ఆ భయంతో రోజూ చస్తూ బతుకుతున్నాం మనం ఇప్పుడు చేస్తాం ఎలా చావాలి వివేకానందుడు అంటాడు అందరం చావాల్సిందే అందులో అనుమానం లేదు కానీ ఒక్కసారి చేస్తాం మళ్ళీ మళ్ళీ చచ్చేదానికి చావద్దు మళ్ళీ మళ్ళీ చచ్చేలాంటి చావద్దు మళ్ళీ మళ్ళీ చావడం అంటే మళ్ళీ పుట్టాలి మళ్ళీ పుట్టే మళ్ళీ చావాలి ఇన్ని చావు ఒక్కసారి చేస్తాం ఆ చావు కూడా చస్తూ చస్తూ చావద్దు నవ్వుతూ ఆనందంగా బ్రతుకుతూ చావు బస్ ఏం తత్వండి కదా ఆ స్థితిలో నిలబడ్డప్పుడు ఇక్కడ సత్యం అంటే ేపి తిష్టతేసత్ అబాధితం సత్యం సత్యం అంటే మార్పు చెందనిది ఒకటి గుట్టు పెట్టుకోండి ఒక దొంగని పిలిచరేరా ఈ దొంగతనం ఎందుకు చేసేవరానంటే నేను దొంగిలించలేదంటాడు కాదరా ఇక్కడే తినింది లేదండి నాకు తెలియదంటాడు దొంగిలించిన వాడిని మనం బట్టి ప్రశ్నించినప్పుడు వాడు దొంగిలించలేదు దొంగిలించలేదు దొంగిలించలేదు అనేదానికి ఎన్ని అబద్ధాలైతే చెప్పుకుంటూ వస్తాడో అబద్ధాలు రకరకాలు సత్యం ఏంటి ఒకటే ఇన్ని అబద్ధాలకి ఆధారం ఏం తెలుసండి ఆ సత్యమే వాడు దొంగిలించాడు అనేది సత్యం దాని మీద వాడు కప్పెడుతూ పోతుంటాడు నేను దొంగిలించలేదు అసలు నేను అప్పుడు లేనే లేని ఊర్లో అప్పుడు అసలు నాకు ఒంట్లో లేకపోతే అప్పుడు నాకు అసలు మంచి స్థిమితం లేదు చెప్పుకుంటూ పోతుంటాడు ఒక సత్యం ఒకటే కానీ దాన్ని కప్పెట్టడానికి ప్రయత్నం చేసేటువంటి అబద్ధాలు కుప్పలు తెప్పలు పెరుగుతూ ఉంటాయి కానీ గుర్తుపెట్టుకోండి కుప్పలు తెప్పలుగా పెరిగిన ఈ ఉనికి లేదు అసత్యమే ఉనికి సత్యం వెలుగు చూసేదాకా సత్యం బయటపడేదాకా అసత్యాలు ఉంటాయి ఒక్కసారి తిరగబడి సత్యం బయటకు వచ్చిందనుకోండి అసత్యాలకి ఉనికి లేదు వాటికి ఎగ్జిస్టెన్స్ లేదు అలాగనే నిజంగా దేహము ఇంద్రియాలు ప్రాణము మనము ఇవన్నీ నేను అనుకుంటున్నాను అసత్యాల్ని కప్పెట్టుకుంటూ ఉన్నాను నా మీద ఒక్కసారి తిరగబడి నేను కనుక అంతర్ముఖ కొన్ని సత్యాన్ని దర్శిస్తే వెన్నిటికీ ఉనికి లేకుండా పోతున్నాయి కాబట్టి సత్యం అనంటే ఎల్లవేళలా ఉండేది ఇప్పుడు మేలుకున్నప్పుడు నేనున్నాను కల నేనున్నాను రాత్రి గాఢ నిద్రలో నేనున్నాను గుర్తుపెట్టుకోండి అయితే గాఢ నిద్రలో ఈ శరీరం లేదు నాకు ఇలా ఆలోచనలు లేవు మళ్ళీ కొద్దిగా మెలకు వచ్చింది కల కంటున్నాననుకోండి అప్పుడు శరీరం లేదు కానీ మనస్సుతో ఊరికి తిరుగుతున్నానంత మళ్లీ మేలుకున్నాను జాగ్రత్త వస్తుకొచ్చాను అప్పుడు రాగానే మనసు బుద్ధి దేహం ఇంద్రియాలన్నిటితో తిరుగుతున్నాను అంటే దేహేంద్రియ మనోబుద్ధులన్నిటినీ కరణాలుగా వాడుకుంటున్నానే కానీ అవి నేను కాను దేహం ప్రాణమపేంద్రియాణ్య పిచలాం బుద్ధించ శూన్యం విదు స్త్రీ బాలాంధ జడోపమా భ్రాభృంవాదిన మాయాశక్తి విలాస కల్పిత మహా వ్యామోహ సంహారిణే తస్మై శ్రీ గురుమూర్తే నమం శ్రీదక్షిణామూర్తే ఒక ట్రైన్లో వెళ్తూ ఉన్నాను నేను వెళ్తూ రాత్రి ఒంటి గంటకి ఎక్కాను నేను ట్రైన్ అక్కడ ట్రైన్ కదులుతూ ఉంది వెళ్ళిపోతుంది ఏసీ కోచ్లో అందరూ పడుకునున్నాం ఒక ఆవిడ పడుకునుంది పాపం నలభై ఐదు యాభై ఏళ్ళు ఉంటాయి ఆవిడ బర్త్ పక్కనే నాకు వచ్చింది వాళ్ళ ఆయన కింద పడుకున్నారు ఆవిడ మిడిల్ బర్త్లో ఉంది ఇంక పైన ఇంకా వాళ్ళు వీళ్ళు అందరు నిద్రపోతున్నారు నేను వచ్చాను ఉన్న బట్టలు ఇన్ని బ్యాగ్ అన్ని నేను ఒక్కరిని వెళ్తున్నాను అయితే ఆవిడకైనా అంటే దుప్పటి కప్పుకున్నారు దుప్పటి తప్పిపోయింది చీర కూడా తప్పింది నేను చూశాను ఆ దుప్పటి తీసి అలా కప్పి అలా నమస్కారం చేసుకుని అలా పడుకున్నాను ఒక స్త్రీ తల్లి కదా మాతృమూరికి సరే అలా కప్పేసి పడుకున్నాను నేను కూడా పడుకున్నాను నేను కప్పి పైకెక్కి పడుకునేటప్పుడు ఆవిడ చూసింది నన్ను చూసింది పని ఇలా సర్దుకుంది అమ్మా ఏం లేదమ్మా దుప్పట్టి కింద పడిపోయిందమ్మా నేను కప్పానమ్మా అన్నాను అండి అని ఉదయం లేచాం నేను దిగాలి వాళ్ళు అదే ఊరు దిగాలి ఆవిడ ఎంత సిగ్గు పడిపోతుందో పాప నా దగ్గర మిగతా వాళ్ళ దగ్గర సిగ్గు లేదు మిగతా వాళ్ళని పెద్దగా పట్టించుకోవట్లేదు నా దగ్గరే ఆవిడ కొద్ది సిగ్గుపడుతుంది నేను అది గుర్తించాను ఎలాగన్నా ఈవిడికి ఈ భావన తొలగించాలి ఈ భేదం తొలగించాలి ఏం చేయాలి చూడండి ఆలోచనతోటి అన్ని బంధం ఒక ఆలోచన సింపుల్ థాట్ నేను ఆవిడ దగ్గర కూర్చొని నాకేదో టిఫిన్ వచ్చింది బ్రేక్ఫాస్ట్ వచ్చింది మార్నింగ్ బ్రెస్ బ్రెస్ చేసుకున్నాను అమ్మ మీరు తీసుకోండమ్మా అన్నాను నాకు అని అమ్మ మాంటే నేను పెట్టనేలాగా మా అమ్మే కదా మీరు అన్నాను ఆవిడ లోపల మారిపోయింది ఆవిడ ఫీలింగ్స్ మారిపోయింది నిజంగా అంటున్నారా అండి మీరు స్వామి మా అమ్మేనమ్మా మీరు ఒక్కమ్మ వదులుకుంటే ఊరంతా నాకు అమ్మేనమ్మా అన్నాను ఒక్కమ్మ నాది కాదనుకుంటే ఊర్లో ఉన్న వాళ్ళందరూ నాకు అమ్మాయినమ్మా అన్నాను ఫీలింగ్స్ మారిపోయింది నా పక్క కూర్చు కూర్చుంది ఇవ్వండి స్వామీజీ ఏంటి దండం పెట్టండి లేవండి ఆవుల్లో ఆ ఫీలింగ్స్ అని పోయాయి నన్ను ఒక మగవాడిగా ఒక పురుషుడిగా నేనేదో ఇదిగా అయిపోయాయి ఏమింది ఒక ఆలోచన జస్ట్ ఒక థాట్ అంతే ఒక్క థాట్ కదండి జస్ట్ ఒక థాట్ అంతే ఒక్క ఆలోచనతో అన్నీ ఎగిరిపోయింది ఏకమైపోయింది ఆవిడ ఇంకా నేను దిగేదాకా ఇంకా అసలు నన్ను వదిలిపెట్టలేదు అంత ప్రేమ అంత మాతృత్వం చూపించింది ఆవిడ నేను మర్చిపోలేక ఇంక దిగేటప్పుడు కూడా ఆవిడ ఇవన్నీ మీరు దిగిపోతున్నారా మళ్ళీ మీ ఆశమానికి వస్తామండి మేము అక్కడికి వస్తాము అలాగని ఇలాగని ప్రేమగా మాట్లాడిందో మా అమ్మ నన్ను ఎప్పుడైనా సాగ నింపుతుంటే మాట్లాడుతుందో నాకు అదే కనిపించింది అక్కడ అందుకనే కృష్ణుడు అంటాడు మానవమానయోస్తుల్య తుల్యో మిత్రిపక్షయోహో చూడండి ఇదంతా వాస్తవం అండి సత్యమండి ఈ అనుభవానికి ఒక్కసారి మీరు మేల్కొని చూడండి ఎంత న్యాచురాలిటీలో ఉంటాం ఇప్పుడు మనంతా ఫేకింగ్ పర్సనాలిటీస్ మనం ఈ ఆలోచనలన్నీ కప్పెట్టుకుని పులువుకొని ఎన్ని గోడలు కట్టుకుని బతుకుతున్నాం వాడు వీడు ఇది అది మగ ఆడ ఎన్ని అట్రిబ్యూషన్స్ అండి ఎన్ని అపోహలు మన మీద అలా చిట్టు పెట్టుకొని బతుకుతున్నాం నిజంగా అవన్నీ తొలగించి చూస్తే వాస్తవం అర్థమవుతుంది ఇప్పుడు వాటిని ఎంజాయ్ చేయండి ఇప్పుడు నేను గురువుని కాను అని ఆ స్వరూప స్థితిలో నిలబడి గురు అనే పాత్ర పోషిస్తే ఇంపార్షియల్ గా పోషిస్తాం నేను భర్తని కాను అని నేను స్వరూపాన్ని దర్శించి కనుక ఇప్పుడు భర్త పాత్ర పోషిస్తే ఎంత ప్రేమిస్తానో భార్యని అసలు అలా ఎంత ప్రేమించడం కాదు నన్ను నేను ఎలా ప్రేమిస్తున్నానో ఆ ప్రేమలో భార్యను కూడా ప్రేమింపబడుతుంది భార్య కూడా ఇంక ఈర్ష్యా ద్వేషాలకు ఉండవు తావు స్వచ్ఛమైపోతుందంత గుర్తించకుండా ఉంటేనే ఇందులో పెనవేసుకుని గందరగోళం చేసుకుంటూ బతుకుతున్నాం సాధన అంటే స్థితి అంటే అది కాబట్టి సత్యానికి మారుతు లేదు అసత్యమే మారుతూ ఉంటుంది కాబట్టి అన్ని వేళల ఎల్లప్పుడూ ఉండేది నేనే ఈ దేహం పుట్టక తల్లి గర్భంలో తయారవ్వకముందు నేను ఏదో పిండ రూపంలో ఆ పిండము తయారవ్వకముందు గింజ రూపంలో ఆ గింజ పెసరబద్దలాగా పెసరపప్పులాగా అది తయారవ్వకముందు కనపడని రూపంలో ఉన్నాను అన్మానిఫెస్టేట్ ఫామ్ అప్పుడే ఉన్నాను ఆ ధాతువు తయారవ్వకముందు అంతకుముందు ఆ రూపము అంటే నా ఉనికికి ఎక్కడ భంగం లేదు కాకపోతే రూపాలు మారుతూ ఉన్నాయి నా ఉనికిని ఆలంబనంగా చేసుకుని రూపాలు పుడుతూ ఉన్నాయి ఆ రూపాలు మారిపోతూ ఉన్నాయి ధాతు ఒక రూపం కలిగింది నాకు అది తల్లి గర్భంలోకి వెళ్ళింది ఆ ధాతువు అంతా పోయింది అక్కడ ఒక పెసరు పెసరు గింజల రూపం వచ్చింది ఆ రూపము పోయింది పిండ రూపం వచ్చింది చిన్న సపోర్ట అలాగా ఆ రూపము పోయింది కళ్ళు ముక్కు కాళ్ళు చేతులు పొడుచుకొచ్చాయి ఇంత శిశువుగా ఉన్నాను అక్కడ ఆ రూపము పెరుగుతూ పెరుగుతూ బయటకు వచ్చింది ఇంత పెద్దదైంది ఇంత మార్పులు చెందుతున్నాయి ఇవన్నీ వస్తున్నాయి ఇవన్నీ మారుతున్నాయి ఈ రూపము పోతుంది ఈ రూపాలు పోతూ ఉంటాయి కానీ స్వరూపం ఎక్కడ పోదు వస్తువులు మారుతూ ఉంటాయి కానీ వాస్తవం మారదు నా మారదు నా ఉనికికి భంగం లేదు నా ఉనికిని ఏది భంగపరచలేదు నేను సర్వతంత్ర స్వతంత్రుణ్ణి ఆ సత్య స్వరూపం నేను ఆ సత్యాన్ని దర్శించగలిగితే అదే బ్రహ్మ సత్యం బ్రహ్మ సత్యమే దైవం గందకంటే ఏం లేదు దైవానికి మార్పు లేదు